లు జరుగుతూ ఉన్నాయి లేకపోతే జరిగేందుకు అవకాశం లేదు అది పాయింట్ అర్థంతుంది ఇప్పుడు మీకు ఎందుకని స్వామిది అట్లా కాబట్టి ఎప్పుడైతే సుకృతవత్ రసత్వాత్ అనే టూ పాయింట్స్ ఇచ్చాడో కాబట్టి ఇది సృష్టి సుకృతంగా కనపడుతూ ఉంది ఈ సృష్టి ఎప్పుడైతే జరిగిందో దీనికి కారణం ఉండాలి అసదేవ అవ్యాకృతంగా ఉండేటువంటిది అదే పరబ్రహ్మ స్వరూపము అది చేతన కర్తృత్వం జ్ఞానం కలిగినటువంటి వాడే గానీ ఇంకోటి కాదు కనుక బ్రహ్మ అస్థి ఇది బ్రహ్మాస్థి ఎస్టాబ్లిష్డ్ అటువంటిది రసత్వాత్ సహ్మ రసస్వరూప రసో వయసహ ఆయన ఆనంద స్వరూపుడు ఆయన ఆనంద స్వరూపుడు గనకనే మనకు ఆనందం కలుగుతుంది ఇక్కడ ఆనందం కలిగింది అంటే కార్యరూపమైనటువంటి జగత్తులో కారణరూపమైనటువంటి పరమాత్మలో ఆనందం ఉండడం వలనే ఆనందం కలుగుతుంది ఏ వస్తువు నుంచి నీకు ఆనందం కలిగినా పరమాత్మ నుండి వచ్చి ఆనందమే గాని మరొకటి మాత్రం కాదు ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి ఏది ప్రియంగా ఉంటుంది ఏది ఆనందాన్ని ఇస్తుంది అది ప్రియంగా ఉంటుంది ఏది ప్రియము ఆత్మ పరమాత్మ ఇది పరాత్మ ఓకే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మళ్ళీ అంటున్నాడు ఏమని కుతశ్చాస్తి ఐ మీన్ ఇతా ఇతా ఈ కారణం చేత కూడా అస్తి బ్రహ్మ అస్థి ఇతాస్తి కూర్వపక్షం ఏ కారణ అండి అది ప్రాణ్యాత్ అది ప్రాణ్యాత్ కాబట్టి ఏ ఆనంద స్వరూపుడైనటువంటి ఆత్మ ఉండడం వల్ల మనలో మన హృదయంలో ఆకాశే హృదయాకాశే పరమే వ్యోమిన్ వ్యోమన్ ఏదైతే ఉందో ఆ బుద్ధి గుహలో ప్రకాశించేటువంటి ఆత్మ అది ఉండడం వల్లనే ఈ ప్రాణక్రియలు జరుగుతూ ఉన్నాయి అతి క్వశ్చన్ నువ్వు మనం బ్రతుకున్నాం కదా నెక్స్ట్ పాయింట్ తోటి మనం బ్రతికున్నాం కదా బ్రతికున్నామంటే ప్రాణంతో ఉన్నామని అర్థం ఆ ప్రాణంతో ఉండాలి కారణం బ్రహ్మ అస్థి ఇంకేదో కాదు దేవుడు ఉన్నాడా లేదని అక్కడ ఇక్కడ చూచి కదా మాట్లాడేది నువ్వు ఉన్నావు గనక దేవుడు ఉన్నాడంటే ఒకట బ్రహ్మ నా అస్థితి అసన్నవ భవతి సహా బ్రహ్మము లేదంటే నువ్వు లేనివరే అవుతావు ఎందువల్ల చూచారా ఇప్పుడు నేను అన్నాడు చూసారా అసన్యవ సహా ఎవడైతే బ్రహ్మము లేదనుకుంటున్నాడు వాడు అసత్ వాడు లేనివాడు అవుతున్నాడని ఇదిగో ఇట్లా ఎందుకని ప్రాణం ఉంటేనే నువ్వు ఉంటావు ప్రాణం లేకపోతే నువ్వు ఉండేందుకు అవకాశం లేదు కనెక్షన్ ఇదంతా మరి ప్రాణము చేష్టలు ప్రాణక్రియలు ఎట్లా జరుగుతున్నాయ రసస్వరూపుడు అయినటువంటి పరమాత్మ హృదయాకాశంలో లేకపోతే ప్రాణనాది క్రియా దర్శనాథ్ అది ప్రాణనాది క్రియా దర్శనాథ్ ప్రాణక్రియలు కనపడుతూ ఉంటాయి అందరిలో చైతన్యం వినా సి చైతన్యమే కనుక లేకపోతే ప్రాణక్రియలు ఎట్లా జరుగుతాయి దేహం ఉంది శవానికి ప్రాణక్రియలు జరగడం లేదే కాబట్టి చూడు సిద్ధాంతం అయం అయం ఈ దేహం ఏదైతే ఉందో పిండ అపి అయం పిండ అపి జీవిత ప్రాణేన ప్రాణితి అపానేన అపానితి నేను కేవలం మాంసపిండమయ్యా ఈ దేహం అర్థమవుతుంది ఏ దేహం అయితే నీ కనపడుతుందో ఇది కేవలం మాంసపిండం ఇది భాష్యం అయం పిండ అపి జీవిత కాబట్టి ఏ జీవైనా తీసుకున్నా అతను జీవించి ఉండేటప్పుడు కేవలం మాంసపిండం ఆ మాంసపిండం ప్రాణేనా ప్రాణితి అపానేన అపానితి ఇప్పుడు ప్రాణాన్ని తీసుకుంటూ ఉండాడు సరే గాలి బీల్చుకుంటూ ఉండాడు గాలిని వదులుతూ ఉండాడు మాంస పిండానికి ఆ శక్తి అక్కడి నుంచి వస్తుందా బాబు చైతన్యం వినా చెప్పు కాబట్టి ఇత్యేవం ఇదే విధంగా కార్యకారణై వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది మీకు నేను చెప్తూ ఉంటాను చూడండి సంహతి ఇది సంహతి ఇక్కడ ఏంటో తెలుసా ఇత్యవం కార్యకారణై ఇంద్రియ కార్యచేష్ట ఇప్పుడు మనం గాలి పీల్చుకుంటున్నాం గాలి వదులుతున్నాం ఇది ప్రాణక్రియ ప్రాణక్రియ జరుగుతూ ఉంటే ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి కదా కర్మేంద్రియాలు కర్మేంద్రియాలు పనిచేయడానికి ప్రాణమే కదా ప్రధానమైనటువంటిది మర్చిపోయారా స్థూల శరీరంలో కాబట్టి ప్రాణక్రియలు నడుస్తూ ఉండయి ఇంద్రియాలు నడుస్తూ ఉండయి ఇంద్రియా కార్యచేష్టా ఇంద్రియ కాశ్చేష్టా సంహతై చూడతమాషా ఇవి అసెంబ్లీ సంహతై నిర్వర్త్యమాన నిర్వర్త్యమాన దీన్ని ఈ విధంగా నిర్వర్తించడం అనేటువంటిది దృశ్యంతే ఈ ప్రపంచంలో కనపడతా ఉంది అర్థమవుతుంది ఇప్పుడు కాబట్టి మనం ప్రాణం తీసుకుంటూ ఉన్నాం ఇత్యవం కార్యకారణై అయం పిండ మాంస పిండ కేవలం ఈ మాంస పిండమే గనక ఇది ప్రాణిన ప్రాణితి అపాన అపానితి కావు గాలి పీల్చుకుంటూ గాలి వదులుతూ ఉందంటే దీనికి ఎట్లా సాధ్యం అది జీవిత జీవించి ఇది ఎలా సాధ్యం ఇది కాబట్టి ఇచ్చేవం ఇదే విధంగా కార్యకారణ కాబట్టి గాలి పీల్చుకుని గాలి వదులుతూ ఉంటే ప్రాణక్రియలు ఇక్కడ జరుగుతూ ఉంటే దీనికి సంబంధించి ప్రాణం ఉంది గనకనే చూస్తూ ఉన్నాయి చెవులు వింటూ ఉన్నాయి ముక్కు వాసన చూస్తూ ఉంది చర్మం స్పృశించి తెలుసుకుంటూ ఉంది కాళ్ళు నడుస్తూ ఉన్నాయి చేతులు కదులుతూ ఉన్నాయి సరైన ఆకలి దప్పులు చేస్తూ ఉన్నాయి ఇదంతా ప్రాణక్రియలు ఇదంతా కార్యకారణ చేష్ట సంహత సంహతి అసెంబ్లీ ఇవన్నీ కూడు ఉండవు కదా ఇవన్నీ కూడుండాయి కదా దేనికి అదే కదా మరి ఈ కూడిని వై పని చేయడానికి ఏ చైతన్య ఆధారంగా ఉంది ఒకటి సంహతై అన్నప్పుడు సంహతి ఎక్సలెంట్ ఇది ఎవరి కూడే ఇవన్నీ అది కూడా ఎవరిని తృప్తిపరచడానికి ఏ చైతన్యం ఉందో జీవుడు అతన్ని తృప్తిపరచడానికి जीवो ब्रह्म आजीवे ब्रह्म संहति अटे संहनोम संहन साधनत् संहनम अनेक उड़ान अनेकसम एकत्व साधन का चतू कदी సరేనా గాలి బీడ్చుకునేది నేనొక్కడిని బ్రతకడానికే ఈ దేహంలో నా కోసమే ఇవన్నీ ఇవన్నీ కలిసి ఉండేది ఎవరికోసం నా కోసం ఇప్పుడు చూడండి నాకు ఆకలి అయింది చేతికి గదు ఆకలి నోటికి గది ఆకలి అయింది నాకు ఆకలి అయింది నాకు ఆకలి ఎప్పుడైతే నాకు ఆకలి ముందు కూర్చోవాలి కాళ్ళు కూర్చోవాలి కూర్చున్నాయి అవి అవి కూర్చోవడంలోనే చూడండి ఎంత సంబరణం జరుగుతూ ఉంది కూర్చున్న తర్వాత చేతులు కలపాల చేతి కోసం కాదు ఇది ఇవి కలవాలా ఈ చేతులు తిన్నాయనుకోండి నోట్లో దంతాలు నమలాల మళ్ళీ అక్కడ లాలాజలం ఉత్పన్నం కావాలా మధ్య మధ్యలో ఊరగాయలు గనక నాలు పని చేయాలి ఇది రిచులు చూస్తూ ఉండాలి ఇదంతా లోపల పలుపు తయారు చేసిన తరువాత లోపల దొయడానికి గొట్టం ఓటి సహకరిస్తూ ఉండాలి అది తలుపేసేసింది అనుకో క్యాబ్ బాపాయి అది ఎప్పుడు తలుపు తెలిచిపెట్టుకునే ఉండాలి ఎందుకంటే అటువంటి యజమాని ఎప్పుడేస్తాడో తెలియదు అది అనుకో అది నేను ఉపన్యాసం వింటున్నాను కదా ఉపన్యాసం వింటున్నాడులే ఇప్పుడు ఎందుకు వేస్తాడా అనుకోవచ్చు పొరపాటు ఎందుకని ఎప్పుడు వెనక్ కూర్చొని ఉన్నామో ఏదన్నా జరగాలి సార్ ఎందుకంటే తెలుసా చూస్తాను నేనేమనుకుంటాను ఏమి వింటున్నాడండినా ఇక్కడ ఉంటది ఎంత బాగా చెప్తున్నాడు నేను ఇంక వాళ్ళనే చూసి చెప్తుంట ఎప్పుడు ఇటు తిరగతానో ఇంతవరకు ఇట్టుంటది నేను అటు తిరగడ్డా చూడండి ఇది తమాషాగుందో అంటే నాకు నావాయడం ఇంకా అక్కడి నుంచి తిరిగాలనుకోండి మళ్ళీ తిరిగా అనుకోండి సో ఇదంతా ఎవరికోసం మన ఇంత జరగాలి లోపలికి వెళ్ళింది అనుకోండి ఇంతవరకు మనకు తెలుసు లోపలికి వెళ్ళిన తర్వాత అన్ని వర్క్ చేయాలి డైజెస్టివ్ సిస్టమ్ వర్క్ చేయాలి అక్కడ ఏం జరుగుతా ఉందో ఏమి తెలియదు అర్థమవుతుంది పార్టీ కార్యాలయం అర్థమవుతుంది ఏం జరుగుతుందో దేవుడికి సరేనా లోపల ఇంత జరుగుతుంది ఇవన్నీ కలిస్తేనే కదా అయింది ఇదిగో ఇదంతా ఏంటో తెలుసు మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ కనెక్షన్ సుకృతం సుకృతం సార్ ఇది ఎంత వండర్ఫుల్ మెకానిజం చూడు ఎంత వండర్ఫుల్ మెకానిజం ఇదంత సుకృతం బ్యూటిఫుల్ క్రియేటెడ్ ఇదంతా ఉంది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు సహకరించాలి చెప్పు ఎవరికోసం ఇది ఎవరికోసం ఇదంతా ఎప్పుడైతే ఇవన్నీ కలిసి జడాలుగా ఉండి పనిచేస్తున్నాయి లోపల చేతనత్వం లేకపోతే ప్రాణాలు తీసుకోవడం ప్రాణం వదలడం తీసుకోవడం గాలి తీసుకోవడం జరగదు శ్వాసక్రియ జరగదు ఆహారం తీసుకోవడం జరగదు సరేనా జీర్ణక్రియ జరగదు చూపులు ఉండవు వినికిడి ఉండదు ఏది ఉండదు ఇవన్నీ జరుగుతున్నాయంటే మాంసపిండంలో ఇదంతా ఎట్లా జరుగుతూ ఉన్నాయే బాబు ఇవన్నీ ఎవరి ఎవరో ఉన్నారు ఎవరు ఉండేది బ్రహ్మస్తి బ్రహ్మ అస్థి ఎస్టాబ్లిష్ అవుతోంది అందువల్ల ఆత్మానం రథినం విద్య శరీరం రథమేవతు ఎక్కడ నిన్నారా పోరాదు కఠోపనిషత్తు ఆ కఠోపనిషత్తులో మనం విన్నాం కదా ఆత్మానం రథినం శరీరం రథమే వతు రథం ఎవరి కోసం కోసం అంతేనా రథం రథం కోసం రథాన్ని సింగారించేది ఎవరి పరమాత్మ వేడుకది పరమాత్మ ఉత్సవం రథోత్సవం అందుకోసంగా ఆత్మానం రథినం శరీరం రథమేవతు ఇది శరీరం కూడా రథం పరమాత్మను ఊరేగించడానికి రథం ఈ రథం ఆ రథం ఎట్లాగైతే పరమాత్మ కోసం ఉందో ఈ రథం కూడాను ఇందులో శోభించేటువంటి పరమేశ్వరుడి కోసం ఉంది ఈ రథం కాబట్టి ఇవన్నీ అందుకోసమే ఉండయి బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు ఉదాహరణ ఇంకా ఇట్లా చెప్తే బాగా అర్థం అవుతుంది ఇప్పుడు ప్లేట్ సిని ఇప్పుడు అర్థం కాకపోయే అవకాశం అది కార్యకారణై ఇత్యవం కార్యకారణై ఎట్లాగో ఇంద్రియ కాచ్యచేష్టాహ సంహతీ ఇప్పుడు ప్లేటు ప్లేట్ నిండా జీడిపప్పుతో తయారైన ఉప్మా చంపేస్తాడండి స్వామీజీ పర్వాలేదు ఏమైనా అండి ఏమైంది జీడిపప్పుతో తయారైన ఉప్మా నేతి నెయ్యి అంత వేసి స్పూన్ కార్యకారణై ఇప్పుడు ఉప్మా స్పూన్ కోసం ఆ స్పూన్ ఉప్మా కోసం అదే నా పాయింట్ కార్య కారణి కార్యం అది ఇన్స్ట్రుమెంట్ సరేనా ఉప్మా స్వామీజీ ఆ చెప్పు స్పూన్ కోసం స్వామి స్పూన్ ఉప్మా కోసం స్వామి నువ్వు లేకి గెట లేదు స్వామి ఇంకేంటి ఆ రెండు నా కోసం స్వామి అది దా సమాచారం అద్దె బా అది ఇప్పుడు అర్థమైంది ఎప్పుడు ఆ రెండు కార్యకారణి ఎవరికోసం నీకోసం కాబట్టి ఈ ప్రాణం ఈ దేహం అన్నమయం ప్రాణమయం మనోమయం విజ్ఞానమయం అన్ని నా కోసం పనిచేస్తాయి ఇట్లా చూసినప్పుడు ప్రాణ్యాత్ ప్రాణక్రియలు ఇంద్రియ క్రియలు దేహక్రియలు ఇవైతే జరుగుతున్నాయో ఇవన్నీ కూడా చూచినప్పుడు ఇవంత జనక ఇవి చరించే అవకాశం లేదు కాబట్టి ఇవి చరిస్తూ ఉన్నాయంటే చైతన్యం ఉంది అదేమిటి బ్రహ్మ బ్రహ్మాస్థితి ఎస్టాబ్లిష్ ఇంకేమన్నా ఉందే ఉంది స్వామిజీ నెక్స్ట్ లాస్ట్ లైన్ ప్లీజ్ కనుక ేష ఆకాశ ఆనందో న్యానందేష ఏతృశ్యే అనాత్మ్యే అనిరుక్తే అనిలయనే అభయ ప్రతిష్టా విందవడైతేచోన్మల్లి ఏష హి చెప్పలేదు కదా ఏష హే వానందయాతి హి ఈ ఆత్మయే ఈ ఆత్మయే ఏ ఆత్మ ఈ ప్రాణక్రియను నడవడానికి ఏదైతే ఆధార్యే సుకృతం నుండి రసము రసం నుండి ప్రాణము ప్రాణం నుండి మళ్ళీ ఏషహా ఈ ప్రాణానికి సంబంధించి ఆనందానికి సంబంధించి ఏదైతే ఉందో ఇదే ఆనందయాతి అంటే సుఖపెడుతూ ఉన్నాడు ఈ ప్రపంచంలో ఎవరిని సుఖపెట్టేదంటే ఎవరు సుఖపడ్డా కూడాను ఈ సుఖ కారణం సుఖ హేతోహో పరమాత్మే అయ్యున్నాడు ఆయన వల్లనే ప్రాణాలు నడుస్తున్నాయి ఆయనే ఆనంద స్వరూపం అయ్యున్నాడు ఆయనే సుకృతవత్ క్లియర్ ఇప్పుడు నెక్స్ట్ ఏతస్మిన్ ఇది ఫోర్త్ చివరిది ఏతస్మిన్ ఆ పరమాత్మ అదృశ్యే అంటే అజుడు లక్షణాలు అదృశ్యే అంటే గోచరం అయ్యేటువంటి వాడు కాడు అంటే మనకు ప్రత్యక్షాది ప్రమాణాలకి అందడు అని అర్థం సరేనా ఇంతకుముందు చెప్పాను కదా మీకు ప్రత్యక్షాది ప్రమాణాలు కాబట్టి కంటికి ఆయన చూడడానికి కనిపించడు చెవికి వినిపించడు ముక్కు వాసన చూడడానికి అది ప్రత్యక్షాది ప్రమాణాలు ఇవన్నీ ఇంద్రియాలకి అందేటువంటి వాడు కాడు ఎందుకని సర్వాంతర్యామి గనక అదృశ్యే అనాత్మే అనాత్మే అంటే అశరీరి శరీరం కలిగిన వాడు కాడు డు శరీరంగానగలి అవయవాలు కలిగిన వాడు అవుతాడు అవయవాలు కలిగినప్పుడు పరిచునుడు అవుతాడు పరిచ్ఛునుడైతే అనంతరం అయ్యేందుకు అవకాశం లేదు మళ్ళీ అక్కడికే వస్తుంది బ్రహ్మ విధానోధి సత్య జ్ఞానం బ్రహ్మ అది కనుక అనాత్మే అనిరుప్తే వికారం లేనటువంటి వాడు ఏ విధమైనటువంటి వికారం మనసులో వికారాలు ఉండొచ్చు కానీ ఆ మనసు చెలించడానికి పనిచేయడానికి ఆధారమైనటువంటి చైతన్య జ్యోతి ఆయన ఉండడం వల్ల ఆయన ఉండడం వన్నే పనిచేస్తూ ఉంది గనక ఆయనలో ఏ విధమైనటువంటి వికారం లేదు ఆ నిలయని ఆ ఏ ఆధారము లేనిటువంటి వాడు సమస్తానికి ఆధారమైనటువంటి వాడు ఇప్పుడు అంటే అనిలయనే అంటే నిలయం అంటే ఉండడం ఎవరెక్కడ ఉండినా కూడాను ఎలా ఉన్నామని ఆలోచన చేస్తే ఇట్లాగే అన్ని ఇప్పుడు ఎట్లాగైతే కనెక్షన్స్ ఇచ్చానో అన్నీ అట్లాగే చూసుకోవాలన్నమాట సమన్వయం అది ఇప్పుడు అనిలయనే అంటే నిలయం లేనివాడు అన్నాం అనుకోండి అంటే దాని అర్థం ఏంటి నిలయం అంటే ఉండడానికి ఇప్పుడు మనం ఆశ్రయం ఎక్కడ మనకి నిలయం ఉన్నా మళ్ళీ దాని నుంచి కనుక ఆలోచన చేస్తే తానే ఉంటాడు అందరికీ నిలయం అది అడ ఎక్కడ ఆనందం పొందినా ఆనందానికి సోర్స్ ఆఫ్ ఆనందం ఆయనే అయి ఉంటాడు ఎక్కడ మనం ఉండినా ఆ ఉనికికి తానే ఆధారం అయి ఉంటాడు ఇప్పుడు ఉదాహరణకి మన గోశాల ఉంది గోశాల దగ్గర పోయినామనుకోండి గోశాలలో గోవు ఉంది ఆశ్రమంలో గోవును చూసాం మనం అప్పుడు గోవు ఎక్కడుంది అంటే గోశాలలో ఉంది కాదు ఒకటిస్తాను ఎగ్జాంపుల్ గోశాలలో గోవుంది అది నిలయం గోవులు ఉండడానికి నిలయం గనక గోశాల గోశాల ఎక్కడుందన్నాం అనుకుంటా అది ఆశ్రమంలో ఆశ్రమం ఎక్కడుంది దిండిగల్ దిండిగల్ ఎక్కడుంది పోదాం మాటి ఇక్కడెక్కడ ఎక్కడ ఆ పది ఎకరాల్లోనే ఉంది ఆ పది ఎకరాలు ఎక్కడ ఉంది అక్కడ దిండగిరి శివార్లు లేదు ఆ దిండగిరి ఎక్కడ ఉండే సంగారెడ్డి రంగారెడ్డి రంగారెడ్డి డిస్టిక్ కదా రంగారెడ్డి డిస్టిక్ రంగారెడ్డి డిస్టిక్ట్ ఎక్కడుంది జై తెలంగాణ జై తెలంగాణ ఎక్కడుంది స్వర్ణాంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ ఎక్కడుంది మేరా భారత్ మహాన్ మేర భారత్ మహాన్ ఎక్కడుంది మేరా భారత్ మహాన్ సార్క్ సార్క్ సదస్సు ఆసియాలో ఉంది ఆసియా ఎక్కడుంది భూప్రపంచంలో ఉంది గ్లోబుల్ భూప్రపంచం ఎక్కడుంది విశ్వంలోనే భూప్రపంచం ఎక్కడుంది ఆకాశవాణా చెప్పాలి అసలు యదార్థం ఎక్కడ ఉందంటే ఆకాశవాణి కదా ఉండేది భూమి తిరగ భూమి భూభ్రమణం తిరుగుతూ ఉంది కదా భూమి అందుకని కొందరు అంటుంటారు ఎందుకంటే వాడు ఊరికి తిరగతా నేను అదే చెప్తా భూమి తిరగతుంటే దాని మీద ఉండే వాడు తిరగకుండా అంటుంటాడు ఏదో ఒక్క నిమిషం తెర బాగుంటాడు అండి భూమి తిరుగుతుంది వాడు తిరుగుతుంది కూర్చోరున్నప్పుడు తిరిగినట్టు లెక్క ఎందుకంటే మనం భూచుల భూమి తిరుగుతుంది కనుక రంగులు దాటంలాగా భూమి ఈ భూమి ఎక్కడంటే ఆకాశం ఉందని చెప్పాలి తిరుగుతుంది కనుక ఆకాశం ఎక్కడుందన ఆకాశ సంభోత మండిపోయి అందువల్ల గోవుకు చెవులో చెప్పారు ఏ నువ్వు ఉండేది గోచారలో కాదు గోవిందుడి దగ్గర ఉండేది నువ్వు అది అనే ఆ నిలయనే సరేనా అభయం ప్రతిష్టాం విందతే ఏ తస్మిన్ చుచర అదృశ్యమై అశరీరియ అవికారి ఆధార రహితుడై ఎవడైతే ఉన్నాడో ఏ తస్మిన్ ఆ